తన మూడు వందల యాభై ఏడు ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము ప్రకటించి ఒకటి చేపట్టరో వివేకులు తనుదలచుకుంటేను తక్కిన దేహభోగాలు పనికిరావు అవి ప్రకృతిగాన ఘనమైన లోకభోగములతో లోలుడైతే తనుగా నరాదు జీవతత్వముగాన దైవమునిరిగితేను తన కామ్యకర్మములు భావించి మరవవలి బంధాలుగాన కావించేటి తన కామ్యకర్మాల కట్టుబడితే దైవములోనుగాడు స్వతంత్రుడుగాన సరిమోక్ష గోరితే స్వర్గముతిరువుగాదు అరయ స్వర్గముతిరువు అల మోక్షానకు పరగనల్ మేల్మంగపతి శ్రీవేంకటేశుని శరణాగతి ఏ సర్వసాధనము